పదివేల సార్లు జపించి సిద్ధి పొందిన పగపట్టిన పాము రాకుండా ఉండేందుకు ఈ మంత్రాన్ని పఠిస్తారు నూట ఎనిమిది సార్లు అభిమను గావించి ఇసుక ఇంటి చుట్టూ చల్లడం నివారణోపాయంగా భావించవచ్చు ఓం కుర్లే కుర్లే మా తంగశనాయ శే హ్రీం ఫట్ స్వా